కీర్తన సంఖ్య ఐదు వందల పదమూడు నరసింహ విజయము జన్ ఆయువున సగును మొదల కులువు కూటమున నుండి కశిపుడు చదివించే ప్రహ్లాదు ని అదన నారాయణుడే దైవమనే అదిరిపడి దైత్యుడు ఆతని చూపుమనీ అంతటా ప్రహ్లాదుడు అన్నిటానున్నాడనియే పంత మునదానవుడుబాలుని చూచి ఎంతయు పడకతోడ ఇందులో చూపుమని చెంతనున్న కంబము చేతగొనివేసే అటమీదట బ్రహ్మాండం బదరుచు కుటిల భయంకర ఘోషముతో చిట చిట చిటమని పెట్ట పెట్ట పెట్టమని పట పట మనుచును పగిల కంబము కులగిరులధరను కుంభిని వడకెను తలకిరి దైత్యులు తల్లడిలి కలగను జగములు కంపించ జగములు ప్రళయకాలగతి బాటిల్లెనపుడు ఘననారసింహుడదె కంబము నందు వెడలే కనుపట్టె నది గోచక్రజ్వాలూ ముని కొని వెడలే కార్ముక ముక్త శరములు కనక కసివున కలగే కుండియలు అడరెన దేవుని గోపాగ్నులు బెడిదపు మిడుగురులతోడు తమిన్నులు ముట్టి పిడుగులు రాలేటి భీకర నఖరములు గడుసు రక్కసునికి గాలములై తగిలే తొడికి పట్టి విష్ణుడు తొడ మీద నిడుకుని కడుపు చించను వాని గర్వమడగ వెడల జిల్లున వాని వేడి నింగికి పొడి ఒడి నెల నెలన విరిచె నిక్కవాని ఎముకలు పిళపెళ నారిచి పెచ్చు పెరిగరీ జలిపించి పేగులు జంజాలుగా వేసుకునే తలుకు కూరలు తల తల మని మెరిచే పెటలి నుంచి పెరికి కుప్పలు వేసి గుటగుటమని రొప్పె గోవిందుడు చిటిలించి కండలు చక్కలు వార వారజండి కుటిల దానవు జూచి కోయని అర్చను తెంచి శిరోజములు దిక్కులకు వాణి పంచప్రాణములుగొనే పరమాత్ముడు అంచల నీరీతిని ప్రహ్లాదుని పగనీగే మించి దేవతలు మితిమీరి జయబెట్టిరీ అప్పుడిందిరా దేవి ఎంకమున కూచుండె బొప్పుగా శాంతమందెన్ అకోబలేషుడు తప్పక కోనేటి దండతానైందునందు చిప్పిలవరములిచీ శ్రీవేంకటేశుడు చిప్పిల వరములిచీ శ్రీవేంకటేశుడు